సంకల్పము సంకల్పానికి మూలంలో ఏముంది ఆత్మ చైతన్యము ఆ ఎరుకగలదు రూపజ్ఞానము నువ్వు ఏదో చూసి కదా నువ్వు కంగారు పడుతున్నావు ఆ చూపుకి మూలంలో ఏమున్నది ఎరుకగలదు చూపుకు ఎదురకుండా ఉన్నది విషయం చూపుకి మూలంలో ఏముంది ఆత్మ చైతన్యం గలదు చెవులకి అవలవైపు ఉన్నది శబ్దం వినికిడికి మూలంలో ఏముంది శ్రోత్రస్ శ్రోత్రం ఆత్మచైతన్యం మననానికి విషయంగా జగత్తున్నది మననానికి మూలంలో మనసో మన కాబట్టి చూపుని కాదయా నువ్వు తెలుసుకోవటం చూపుతో తెలియబడేదాన్ని కూడా తెలుసుకోవడం కాదు ఆ చూపుకి మూలాన్ని తెలుసుకో వినికిడికి మూలాన్ని తెలుసుకో మననానికి మూలాన్ని తెలుసుకో ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది థాట్ భగవాన్ రమణ మహర్షి అది ఏ ఆత్మ అది ఏ సత్యమో what you hear is false that you hear is the truth arthava indandi what you see is false that you see is the truth would dream unde dream gurinchi edi satyamu edi mithyam iru cheppandi swapna prapanchamu satyama leka స్వప్నాన్ని మీరు దర్శించారు అన్నది సత్యమా స్వప్న ప్రపంచము సత్యం కాదు అది మిథ్య దట్ యు హ్యావ్ సీన్ ద డ్రీమ్ దట్ ఈస్ ది ట్రూత్ మీరు డ్రీమును చూశారు అంటే ఆ చూపు ఆ చూపు దూలంలో ఉండే ఎరుక అది సత్యం ఎవడో అన్నాడు ఏదో మాట అన్నాడు అది మీరు విన్నారు వాడు అన్న మాట మీరు విన్న మాట మిథ్య మీరు వినడానికి మూలంలో ఉండే ఆ ఎరుక అదే సత్యం కాబట్టి వాడేదో అన్నాడని ఆ అన్నది సరిగ్గా అనలేదని అవమానకరంగా అన్నాడని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సంకల్ప నా సంకల్ప అయితే దాన్ని నువ్వు ఆ వినికిడికి మూలంలో ఉన్న ఆత్మ మాత్రమే సత్యము అని తెలుసుకో తెలుసుకుని అయిపోయింది యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ జస్ట్ బీ జస్ట్ బీ ఉండడం నేర్చుకోవాలి Just be, జస్ట్ బి జస్ట్ బి నాట్ బీ డూయింగ్ దిస్ డూయింగ్ దాట్ జస్ట్ బి మాట్లాడకుండా ఇటు పరుగులు తీయకుండా గెంతులు వేయకుండా మనస్సు యొక్క సంకల్పాలని కట్టిపెట్టి సాక్షి చైతన్య రూపంగా జస్ట్ బీ అప్పుడు ఈ సంకల్పముల kramanga లోడు atma తగ్గుతుంది ఆత్మసత్యము focus lo వస్తుంది ఆ విధంగా మీరు అమనీభావాన్ని సంపాదించాలి అంటున్నారు అమనస్తాం తదా యాతి అప్పుడు మీరు అమనీభావాన్ని పొందుతారు ఇప్పుడు చూడండి జగత్తున్నది ఈ జగత్తు యొక్క విషయములు ఉంటాయి శబ్దస్పర్శ రూపరస గ్రంథము ఆ విషయాలలోనే మీకు ద్వంద్వాలుంటాయి మీరు చూసి దాంట్లోనే మంచి చెడు అని ద్వంద్వము రాగము ద్వేషము మీరు వినే దాంట్లో రాగము ద్వేషము మీరు తినే దాంట్లో రాగము ద్వేషము దిస్ ఈజ్ వాటి ది జగత్త జగత్ అంటే ఏంటండి మీరు చూస్తారు అనేకం దాంట్లో కొన్ని మీకు నచ్చితే కొన్ని మీకు నచ్చవు అనేకం తింటారు నోట్లో పెట్టుకుంటారు కొన్ని మీకు నచ్చుతే కొన్ని మీకు నచ్చవు దట్ ఈజ్ వాటి జగత్త కాబట్టి అటువంటి అనేకత్వముతో కూడినది శబ్దస్పర్శ రూపరసగంధాత్మకము అనేక రూపము ద్వంద్వరూపము అనేకము కూడా ద్వంద్వములుగా విడిపోయి ఉండుట విడిపోయి డివైడ్ అయి ఉండుట ఇది జగత్ అంటే ఈ జగత్తులో మీరు పూర్తిగా మునిగి ఉన్నట్లయితే దాంట్లో నిమగ్నమై ఉన్నట్లయితే యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ మీ ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోలేరు ఎందుకంటే సంకల్పయతే అప్పుడు ఆత్మసత్యానుబోధ అనేది కుదరదు నా సంకల్పయతే ఆత్మసత్యాను బోధ కాబట్టి ఈ నానాత్వ విశిష్టమైన జగత్తునందు పూర్తిగా నిమగ్నమై ఉన్నంత కాలం అంటే దాంట్లో మీరు త్వరగా ఇన్వాల్వ్ అయి ఉన్నంత వరకు సో మీరు మీ స్వరూపాన్ని తెలుసుకొనలేరు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోలేరు లోకంలో ఈ వార్తలు చూస్తుంటే వార్తలు చదివినప్పుడు చాలా చిత్రములైన మానవుల ప్రవృత్తి కనపడుతుంది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్గా ఇవ్వడానికి వీలుగా ఇప్పుడు చూడండి ఐపీఎల్ అని ఒకటి మొదలుపెట్టారు ఈ క్రికెట్ అని దానికి ఒకటి ప్రెసిడెంట్ దానికేమో ఏమో టీములు ఆ టీములను డబ్బులు పెట్టి ఇప్పుడు ఏం చేసే ఇప్పుడే పరిస్థితి ఏమిటంటే వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి పరస్పర వివాదములు కోర్టు కేసులు వాటిల్లో చిక్కుకుని ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పట్లో బయటపడలేరు దాని నుంచి ఇప్పట్లో బయటపడే ప్రసక్తే వాళ్ళు మీటింగ్ పెడతామన్నారు బోర్డు మీటింగ్ మీటింగ్ పెడితే నన్ను తీసేస్తారు కాబట్టి ఆ మీటింగే పెట్టకుండా ఆ మీటింగే వెళ్ళియగలని నేను కోర్టుకు వెళ్ళేటప్పుడే మనుషులు ఎలా ఇరుక్కుపోతారు చూడండి వీళ్ళందరూ అసలు దగ్గరికి ఎందుకు వచ్చారు మేము క్రికెట్ని బాగు చేస్తామని వచ్చారు క్రికెట్ని బాగు చేయడం ఏంటండి మేము ప్రజలకు వినోదాన్ని అందజేస్తాము ఎకానమీని ఇంప్రూవ్ చేస్తాము భారతదేశాన్ని ప్రపంచంలో క్రికెట్ అగ్రస్థానంలో నిలబెడతాము భారతదేశాన్ని ఆధ్యాత్మ విద్యలో అగ్రస్థానంలో నిలబెట్టాలి కానీ క్రికెట్ అగ్రస్థానం ఏమిటి క్రికెట్ మన బానిసత్వానికి చిహ్నం కాదు మన బ్రిటిష్ వాళ్ళు రెండు మూడు శతాబ్దాలు పాలించారన్నదానికి అవశేషం అదే మన బానిసత్వం యొక్క అవశేషమే క్రికెట్ దాంట్లో వీడు ప్రపంచానికి ఏం చెప్తాడు నువ్వు ఎంత క్రికెట్ హడావిడి చేసినా లండన్ వెళ్ళి అక్కడ లార్డ్స్ క్రికెట్ స్టేడియం ముందు వీళ్ళందరూ బలాదూరు ఎందుకంటే దానికి హిస్టారికల్గా దేర్ ఇట్ వాస్ క్రికెట్ వాజ్ డిస్కవర్డ్ అక్కడ క్రికెట్ని అది ఒక విక్టోరియన్ స్టైల్లో వాళ్ళు ఆడతారు ఆ అదంతా కూడా ఇంత గలాభగా చేయరు చాలా ఎటికెట్ తోటి వాళ్ళు ఆడతారు వాళ్ళు ఏమంటారంటే క్రికెట్ అంటే ఇదే అని వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారు వీడు ఎంత గెలగిళ్ళన్నా అవును మీ క్రికెట్ ఎవడం నాకు తెలుసుని అంటాడు పైకి అనకపోవచ్చు వాడు అలాగే ఉంటాడు ఎందుకంటే క్రికెట్ వాళ్ళది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీ అని అనకూడదు మన మన స్పెషాలిటీ వేరే ఉంది ఎనీవే వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా లోతైనటువంటి బురదలో ఇరుక్కుపోయి ఊబిలో ఇరుక్కుని ఉన్నారు అందరూ కూడా వాళ్ళు ఇప్పట్లో దాని నుంచి బయటికి రాలేదు దే ఆల్ కాట్ ఇన్ దట్ మెస్ ప్రతి ఒడుగు లక్షాధికారే ఏం లాభం గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్వాల్వ్డ్ ఇప్పుడు వాడప్పుడే ఒక మినిస్టర్ అప్పుడే పోయాడు అబ్బో తర్వాత ఏమో కోర్టు కేసులు ఇదే తర్వాత ఎవడో నెగ్గితే వాడేమో నెగ్గలేదు డూబాయ్ నుంచి డబ్బులు తీసుకుని కావాలని ఓడిపోయాడని ఇంకొకటి ఎంత మెస్సు చూడండి సో ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే అది పేద లెవెల్లో మెస్సు మనం మన లెవెల్లో అటువంటి మెస్సుల్ని మనం కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అంటే ఎవరో లెవెల్ వీ క్రియేట్ మెస్ ఆఫ్ సిమిలర్ అంత సైజు ఉండకపోవచ్చు ఎంత చిట్టుకు అంత గాలి అని సామెత ఆ మెస్సులో వాళ్ళు గెలగలే శ్లేష్మంలో పడ్డ ఈగలాగాను సామెతో ఒకటి ఉంటాయి సంసారులు అంటే అలాగే ఉంటాం దాని పేరే అటువంటి విధంగా సంసారంలో ఇరుక్కున్నవాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు మీరు ఆత్మ సత్యానుబోధైన ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం మీరు తెలుసుకోవాలి దాన్ని ఇన్నర్ అవేర్నెస్ అంటారు అంతర్ముఖత్వం దాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే దట్ ఈజ్ యువర్ గోల్ యు హ్యావ్ టు టర్న్ అవే ఫ్రమ్ ది వరల్డ్ ఆ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అంటే మన యొక్క ఆ సావధానత మనకున్న తెలివితేటలన్నీ కూడా ప్రపంచంలో పెట్టి దాన్ని మనం ఇన్వాల్వ్ అయి ఉంటాము యు హ్ టు స్టాప్ ఆల్ దాట్ తన యు ఆ ఫోకస్ని ఆ బుద్ధి ఫోకస్ని ప్రపంచం నుంచి వితిడ్రా చేసేయాలి వితిడ్రా చేసి ఏం చేయాలి దాన్ని తన లోపలికి ఫోకస్ చేసుకోవాలి సోష పరాంచి కాని యతురుణ స్వయం కాబట్టి ఇంద్రియములతో బాహ్య విషయములయందు రమించటము యు స్టాప్ ఇట్ ఎందుకంటే అలా రమించటం ద్వారానే నువ్వు దుఃఖాన్ని కొను తెచ్చుకుంటున్నావు నువ్వు రమించటం మానేస్తే దుఃఖం నిన్నేమీ చేయలేదు సో తర్వాత కాబట్టి ఇంద్రియములతోటి బాహ్య విషయంలో ఎందు కేవలము దేహయాత్రకి ఎంత అవసరమో శారీరం కేవలం కర్మ కుంగనవతి కిల్పిషం శ్రీకృష్ణుడు అంటాడు శరీర నిర్వాహానికి ఎంత అవసరమో అంతే సో ఓ సబ్బు కొనుక్కొని స్నానం చేయి అంతేగాని సబ్బులు ఫ్యాక్టరీ పెట్టి డబ్బు సంపాదిస్తారు నాకు సో మరి సబ్బులు ఎవడో ఒకడబెట్టాలి పెట్టివాడబెడతాడు మరి అమ్మడు పెట్టకపోతే మట్టితో తోగుకోవచ్చు డోంట్ వరీ అబౌట్ ఇట్ సో డోంట్ అంటే నేను మీకు దృష్టాంతం చెప్పాను కాబట్టి డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వరల్డ్ యూ విత్ ఫ్రమ్ ది వరల్డ్ ఆ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అంతా కూడా దాన్ని సావధానత అదంతా కూడా యూ టర్న్ విత్ ఇన్ తర్వాత మీరు దేనిని చూస్తున్నారో ఈ మాట చెప్పాను నేను ఇంతకుముందు ఇప్పుడే చెప్పాను దేనిని చూస్తున్నారో అది సత్యం కాదు దేని ఏ ఎరుక ద్వారా చూస్తున్నారో అదే సత్యం ఆత్మసత్యాను బోధైన ఆ సత్యాన్ని మీరు దర్శించటం తెలుసుకోవటం ప్రారంభించాలి ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి దృశ్యము దృశ్య ప్రపంచము దృశ్యం కూడా అలా కరిగిపోతుంది జస్ట్ డిజాల్వ్స్ అయితే లలాల్లో కరిగిపోతుంది నేను చూశాను కొన్ని రామలింగరాజు గారు దట్ సత్యం ఇన్ఛార్జ్ ఆయన పెద్ద కుమారుడు వివాహానికి గెస్ట్లు వెళ్ళాను అక్కడ వివాహం వేదిక అదంతా చూస్తే ఎందుకబ్బా ఇంత ఆస్టెంటేషస్గా లెజెస్ట్ వివాహం కొంచెం సింపుల్గా చేసుకోవాల్సింది అని అనిపించింది అంటే అంత అక్కర్లేదనుకో ఒక్క పిస్తారు ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం భారతదేశం పూర్ కంట్రీ ఇట్స్ నాట్ ఎ రిచ్ కంట్రీ ఇట్స్ ఎ పూర్ కంట్రీ పూర్ కంట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు స్లమ్లో ఉన్నారనుకోండి పావు భాజీ ఏదో తీసుకుని తినొచ్చు భోజనం టైంలో అంతేగాని పంచపక్ష ప్రమాణాలు తింటుంటే వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరి బేదవాళ్ళందరూ చూస్తుంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు ఈట్ కెన్ యూ డూ దాట్ ఆ సెన్సిటివిటీ ఉండద్దు కాబట్టి అంత కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసుకోవటము అది అవసరమాది అందులో మనం ఉన్నటువంటి సమాజంలో చాలా భేదవాళ్ళు అనేక స్లమ్స్ ఉన్నాయి ఎంతో దారిద్ర్యం ఉంటుంది అక్కడ భోజనం చేసిన ఆ ఆకుల్ని అన్నిటినీ తీసుకొచ్చి బయట విసిరేస్తే ఆ ఆకుల్లో పడి కాకులతో సమానంగా కుక్కలతో సమానంగా పోటీ పడుతూ ఆ మెతుకుల కోసం పరుగులు తీసే మనుషులు కూడా ఉన్నారు మన సమాజంలో కొంచెం ఒక్క పిసరం సెన్సిటివిటీ ఉండాలి మొన్న ఇది ఏదో సోషల్ ఫిలాసఫీ చెప్పినట్టు చెప్తున్నా ఆయన ఒక పెద్ద ప్రపంచం నిర్మాణం చేసుకున్నారు ఏమైందా ప్రపంచమంతా కూడా అలాగ కరిగి కూలిపోయింది దృశ్య ప్రపంచం ఎప్పుడూ అలాగే ఉంది లలిత్ మోడీ నిర్మాణం చేశాడు పెద్ద ప్రపంచాన్ని అది ఇప్పుడు ఏమవుతోంది ఇట్ ఈస్ కొలాప్సింగ్ ఐపీఎల్ ఉండొచ్చు ఆయన ఆయన ఇట్ ఈస్ కొలాబ్సింగ్ For every success in the world, there is a very heavy downside. సైడ్ అది మర్చిపోకండి ఇప్పుడు ఈవెన్ సాధువులకు కూడా వర్తిస్తుంది ఆ విషయం మా నా వెనకాల పదివేల మంది శిష్యులు ఉన్నారని ఒక ఆయన అన్నాడు అనుకోండి హీ హ్యాస్ టు పే ఎ వెరీ హెవీ ప్రైస్ ఫర్ ఇట్ ఎగ్జాంపుల్ స్వామి నిత్యానంద మీకు మాట్వవలసింది చెప్పా ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన మీద నాకు వ్యతిరేకం ఆయన నేను ఆయన్ని క్రిటిసైజ్ చేయనే చేయను ఆయనకి ద్రోహం చేసినవాడు వాడు ఒకడున్నాడు వాడిని క్రిటిసైజ్ చేయాలి ఆయనే క్రిటిసైజ్ ఆయన కుర్రాడు పెద్ద చదువుకున్నవాడు కాదు ఇంకొంచెం చదువుకున్నే బాగుండేది అర్జెంటుగా గురువులు ఉంటారు ఏమీ చదువుకోకుండా కలియుగ ధర్మంగా చెప్పారు కలియుగ ధర్మాల్లో కలియుగ ధర్మాలను వస్తాయి అధ్యాయంలో చదువు సంధ్య లేని వాడు ఉన్నత పీఠం వ్యాసపీఠం మీద కూర్చుని నేను బ్రాకెట్లో రాశాను వ్యాసపీఠం వ్యాసపీఠం మీద కూర్చుని తత్వాన్ని బోధిస్తాడు ఏమీ తెలియని వాడు వాడికి ఏం తెలియదు చదువుకోవాలి పోయి ఎవరి దగ్గరన కూర్చొని చదువుకోవాలి చదువుకు వయస్సుతో సంబంధం లేదు అసలు కుర్రాడుగా ఉండగా చదువుకోవాలి ఇప్పుడు నిత్యానందులాట అతను కషాయం వేసుకున్నందుకైనా మా కోయంబత్తూరు ఎక్కడికో పోయో మూడేళ్ళో నాలుగేళ్ళో చదువుకోవచ్చు కంగారే ఉంది ఇప్పుడు ఇప్పుడు ముప్పయో ఏటే మొదలెట్టడం ఎందుకండి గురుత్వం నలభయో ఏట మొదలెట్టచ్చు ఈ పదేళ్ళు సంస్కృతము శాస్త్రము శుభ్రంగా చదివేసుకుంటే ఇంకా తర్వాత మిగిలిన కాలం కూడా గురుత్వం చేయొచ్చు ఏముంది కంగారు ఏమి చదువు సంధ్య లేకుండా వెళ్ళి నేనేమో వేదాంతం చెప్తానంటే వినివాడికి ఏం రాదనే ఒక అడ్వాంటేజ్ తీసుకుని వెరీ హెవీ డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి సంసారంలో ఈ అపియరెన్సెస్ అన్నీ కూడా కరిగిపోతాయి వాటిల్లో ఏమీ వాస్తవికత లేదు మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తించి ఆ మనస్సుని సంసారం నుంచి వెనుకోకు లాగి వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళ దృష్టాంతం ఎందుకు ఇచ్చారంటే పెద్ద సంస పెద్ద మిథ్య మనకు ప్రసరంత మిథ్య మనకే ఉంటుంది మనం దాని ఏడల కూడా వాళ్లే సర్దుబాటు చేసుకోవాలనే తాత్పర్యం కాదు మనం సర్దుబాటు చేసుకోవాలి మనకున్నటువంటి ఆ సంసారాసక్తిని తగ్గించుకుని ఆత్మనిష్టను కనుక మనం అభ్యాసం చేసినట్లయితే ఆ చూపు ముందున్నది మిథ్య చూపు వెనుకుంది ఆత్మ చెవికి ముందున్నది మిథ్య చెవి వెనుకనుంది ఆత్మ మనస్సు యొక్క ముందున్నది సంకల్ప విషయం మిథ్య సంకల్పానికి మూలంలో ఉంది ఆత్మ అది ముందుకు వస్తుంది అది సర్ఫేస్లోకి వస్తుంది మీరు ఏమీ చేయక్కర్లా ఇల్లు వీధిపెట్టక్కర్లా వస్తున్న సన్యాసం చేసుకోకర్లా ఏమీ అక్కర్లా ఇంట్లోనే ఉంటూ వివిత్తంగా ఉంటూ ఆత్మనిష్టని అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో ఆ ఇన్నర్ అవేర్నెస్ అంతశ్చేతన అంతర్ముఖత్వము దాన్ని బాగా పైకి తీసుకురావాలి ఆ శ్లోకం అంతా అదే ఆత్మసత్యానుబోధన నకల్పయతే యదా అమనస్తాన్ తదా యాతి అది గ్రాహ్యాభావే తదగ్రహం భాష్యకారులు అవతారికి చాలా బాగుంది కథం పునరమనీ భావ తే అమనీభావాన్ని ఎలా సాధించాలి మనము ఎందుకంటే అమనీభావమే మోక్షము సో మనస్సో యమనీభావే ద్వైతం నైవోపలభ్యతే మనస్సు యొక్క అమనీభావాన్ని మీరు సంపాదించి ద్వైత నిరాకరణ ఎప్పుడైతే చేసేసారో ఉన్నది అద్వైతమే అద్వైతాన్ని మీరేమీ సిద్ధింపజేయనక్కర్లేదు అది సిద్ధించియే ఉన్నది కాబట్టి అమనీభావాన్ని ఏ రకంగా మనము చేసుకోవాలి ఉచ్యతే అది ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు అయితే ఈ సందర్భంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే అమనీభావము అంటే భావము కాదు అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా కూర్చునే మనస్సుని ఏకాగ్రంగా పెట్టుకునే శ్వాసన దర్శిస్తూ లేకపోతే భూమధ్యాంలో దర్శిస్తూ ఏ రకమైన మానసిక చలనము లేకుండా నిశ్చలంగా ఉన్నాను ఇప్పుడే ఉన్నాను నేను అలాగే ఉన్నాను ఆల్రెడీ ఇలా ఉన్నప్పుడు పూర్తి సావధానతలో నేనున్నాను నేను ఉన్నాను అని ఇప్పుడే నేను చెప్పగలుగుతాను వాస్తవంగా నేను ఉన్నాను అని ఆ మణిభావ స్థితిలో మాత్రమే నేను చెప్పగలుగుతాను అలా కాకుండా మనస్సు ఇటు అటు అటు ఇటు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుందండి వాడు నెగ్గుతున్నాడు వీడు నెగ్గుతున్నాడని బాలు బాగా వేసాడు వీడు అవుట్ అయ్యాడు వాడు నెగ్గాడు అని అనుకోండి అప్పుడు నేను ఉన్నానా దృశ్యము ఉన్నదా దృశ్యమే ఉంటుంది యాస్ డో అప్పుడు కూడా ఉన్నది నేనే కానీ నేను కప్పుబడిపోయి ఆ ఉన్నది నాచొచ్చేస్తే అంత నాచొచ్చేస్తే మీకు అక్కడ నీళ్లు ఉండవు కాదు ఉంటాయి వీళ్ళు లేనట్టు అనిపిస్తుంది కాబట్టి సో ఈ విధంగా నేను నేను ఉన్నాను అన్నది ఎప్పుడో తెలుసునండి నేను ఉన్నాను అన్నది ఎప్పుడంటే మీరు మనస్సు సంకల్పరహితంగా ఎటువంటి తాదాత్మ్యము లేకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే నేను ఉన్నాను అనే యథార్థమైన అనుభవం ముందుకు వస్తుంది అంతవరకు నేను ఉన్నానే ఉండదు ఆ నేను ఏదో ఐడెంటిఫై అయిందో అదే ఉంటుంది అదృశ్యమే ఉంటుంది కాబట్టిది నేను ఇలా ఉన్నాను నిశ్చలంగా ఉన్నాను ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు ఆర్గ్యూ చేస్తున్నాడు ఎవరితోటో దెబ్బలాడుతున్నాడు లేకపోతే పరుగెత్తుతున్నాడు లేకపోతే వంకాయలు బేరం చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఇప్పుడు హూ ఈజ్ మోర్ యాక్టివ్ వాట్ వాట్ ఈజ్ ది రియల్ యాక్టివిటీ సంసారంలో ఉన్న వంకాయలు బేరం చేస్తున్నవాడు యాక్టివా లేకపోతే నిశ్చలంగా ఉన్న నేను యాక్టివాన్ హూ ఇస్ మోర్ యాక్టివ్ ఐ ఆమ్ మోర్ యాక్టివ్ నాట్ హీ వాడు ఆ సాంసారిక విషయంలో లాగివేయబడుతున్నాడు సావధానత లేదు ఏకాగ్రత లేదు తను తనుగా లేనే లేడు దృశ్యంతో మమేకమైపోయి దృశ్యంలో తన తనను తాను పోగొట్టుకున్నాడు హీ లాస్ట్ హిమ్సల్ ఇన్ ద ఫ్లో ఆఫ్ థాట్స్ వెరాస్ నేను ఉన్నాను నేనే ఉన్నాను ఇంకేది లేదు సో విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మీరు చెప్పండి ధ్యానము అమనస్ అమనీభావమే మోర్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఓకే నేను కూర్చున్నాను ఇలా జోగుతున్నాను అనుకోండి నిద్రపోయి జోగుతున్నాను ఇంకో చాలా యాక్టివ్గా ఏదో పనిచేస్తున్నాడు ట్రూ హీ యాక్టివ్ నేను జడీభావంలో ఉన్నా కాబట్టి జడీభావము వేరు అమనీభావము వేరు మీకు జడీ భావంలోనూ ద్వైతం ఉండదు నల్లమందు వేసుకుపోర్వం వాళ్ళు నల్లమందు అనివ్వరు నల్లమందు వేసుకుని మూలపడి ఉంటాడు వాడికి ద్వైతం ఏమిటి అద్వైతం ఏమిటి ద్వైతం లేదు అద్వైతం లేదు ఒక నల్లమందు వేసుకుని వెళ్ళాడు ఎవరో ఇంట్లో ఏదో సమస్య వచ్చింది ఏమండో ఈ సమస్య వచ్చిందో వచ్చిందా ఊ అన్నాడు సమస్య పరిష్కారం అయింది ఒక ఏమండో ఈ సమస్య పరిష్కారం అవ్వదు పరిష్కారం అయిందా ఊ అన్నాడు వాడికి సమస్య లేదు పరిష్కారం నల్లమందు నల్లమందు ఏదో సామెతదో అది జడీభావం కాబట్టి అమనీ భావము అంటే జడీభావం అని మీరు అనుకోద్దు ఇప్పుడు మీరు ఏం చేస్తారని అడిగారనుకోండి అబ్బాయి ఏమి చేయను అంటే అయితే అలా జడంగా ముద్దులా నిద్రపోతూ ఉంటారనా కాబట్టి అది ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ అమనీభావాన్ని ఏ విధంగా మనం సంపాదించు సంపాదించవలను అభ్యాసం చేసి అమనీభావాన్ని సంపాదించవలను ఇప్పుడు ఒక సందర్భం చెప్తా పునర్జన్మ గురించి ఏదో ప్రశ్న అడిగాడు పునర్జన్మ నేను అన్నాను చూడు నువ్వు పని చేయి ధ్యానంలో కూర్చోవు నావ్ నావ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ నువ్వు పునరుజన్మ గురించి ప్రశ్న అడిగేవు కదా నీ ప్రశ్న నేను ఐ విల్ కమ్ టు ఇట్ యు సిట్ ఇన్ మెడిటేషన్ సంకల్పరహిత స్థితిలో కూర్చోవు అది కష్టమేం కాదు ఇలా నడవ నిటారుగా పెట్టుకుని కళ్ళు అడమోడుపు కన్నులు పెట్టుకుని డ్రాప్ చేసేయటమే ఆ థాట్స్ అన్నీ డంప్ చేసేయటమే అంతా యూ డంప్ ఎవ్రీథింగ్ ఇంకా అసలు ఏ ఆలోచన పెట్టుకోవద్దు డంప్ ఎట్ ఏదైనా వస్తే జస్ట్ డంప్ దట్ ఆల్సో అలా కూర్చోం ఇప్పుడు నీకు స్థూల దేహాభిమానం లేదు సూక్ష్మదేహాభిమానము అది లేదు కారణదేహాభిమానం అంటే నేను అజ్ఞానిని దాన్ని కారణదేహాభిమానము అంటారు అది లేదు వీటి అజ్ఞానిని అనుకోవాలంటే కూడా మనస్సు యొక్క సంకల్పం ఉండాలి మనస్సంకల్పం లేనప్పుడు నేను అజ్ఞానిని అనే కారణదేహాభిమానము కూడా లేదు బీ లైక్ దాట్ ఓకే ఓకే కమౌట్ ఇప్పుడు నీవా అమనీభావంలో ఉన్నప్పుడు మీ పునర్జన్మ ప్రశ్న పరిస్థితి ఏమిటి ఏమైందా ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం వచ్చిందా లేకపోతే ఆ ప్రశ్న అసందర్భం కనుక జారిపోయిందా జారిపోయిందంటే ఇప్పుడు దానికి సమాధానం అవసరమా అవసరమా సమాధానం అవసరం లేదు అవసరం లేదండి కాబట్టి అమనీ కనుక మీరు ఇటువంటి సంసారానికి సంబంధించిన జటిలమైన ప్రశ్నలకి సమాధానం మీకు సంసారంలో దొరకనే దొరకదు ఏ సమాధానం చెప్పినా దానికి ఇంకో ప్రశ్న పుడుతుంది దానికి సమాధానం చెప్తే మరో ప్రశ్న పుడుతుంది మీరు అమనీ భావంలో ఉండండి అన్ని ప్రశ్నలు విలీనమైపోతాయి అండ్ ఈవెన్చువల్లీ యు విల్ నో ఎ ట్రూత్ విచ్ విల్ ఎలిమినేట్ ఆల్ డౌట్స్ డౌట్స్ అన్నీ కూడా పోయేటువంటి స్థితికి మీరు చేరుకుంటారు కాబట్టి ఆ మనీ భావాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నా సంకల్పయతే సంకల్పము లేని స్థితిలో ఆత్మసత్యానుబోధైన నా సంకల్పయతే కదా సంకల్పాన్ని చేయకుండా ఉంటాడో ఇప్పుడు హౌ టు డూ దాట్ నా సంకల్పయతే అయితే ఇప్పుడు ఉదాహరణకి ఓ సంకల్పం ఉన్నది ఈ స ఇప్పుడు ఈ పని నేను చేస్తాను లేకపోతే ఇది నాది ఇది నాది లేకపోతే ఒక కామన ఒక డిజైర్ మీరు సంకల్పించారనుకోండి ఆ సంకల్పించినప్పుడు ఆ సంకల్పం ఉంటుంది ఆ సంకల్పానికి కర్త నేను అహంకారము నేను కర్తని ఇది నా సంకల్పము ఈ సంకల్పాన్ని బట్టి ఈ పని నేను చేస్తాను ఈ పని వల్ల ఈ సుఖాన్ని నేను పొందుతాను దిస్ ఈజ్ హౌ మనం జగత్తులో ప్రవర్తిస్తూ ఉంటాము కాబట్టి సంకల్పము ఆ సంకల్పానికి కర్తను నేను ఇది సంసారం ఇప్పుడు మీరు ఏం చేయాలి నా సంకల్పయతే ఇప్పుడు ఎలాగ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం మీరు పని చేయండి ఆ సంకల్పాన్ని ఎలా పోగొట్టడం అది వచ్చినప్పుడు దానితోటి తాదాత్మ్యాన్ని చెందవద్దు అది నా సంకల్పము కాదు సంకల్పించి వాడను నేను కాదు నా సంకల్పము అంటే భోక్త నేను సంకల్పిస్తున్నాను అంటే కర్త సో రెండింటినీ కూడా తిరస్కరించి సంకల్ప సాక్షిగా నిలిచి ఉండండి అప్పుడు ఆ సంకల్పం ఏమవుతుందో తెలుసునా సో ఇప్పుడు నేను సంకల్పిస్తున్నాను అనే పరిస్థితి పోతుంది అంటే కర్తృత్వం పోతుంది కేవలము సంకల్ప సాక్షిగా నిలిచి ఉంటాను అప్పుడు సంకల్పాలు వస్తాయి వెళ్తాయి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఎందుకంటే సంకల్పం వచ్చినప్పుడు మీరు దాన్ని కౌగులించుకుంటేనే అది మీతో నిలిచిపోతుంది మీరు దాన్ని సాక్షిగా చూస్తే అది అనాథ అయిపోతుంది ఆ సంకల్పం మీరు నాథుడు మీరు దానికి పుష్టి కట్టకపోతే ఆ సంకల్పానికి అది అనాథ అయిపోతుంది మీరు దాన్ని కౌగులించుకోకపోతే అది అనాథ అయిపోయి అది వెళ్ళిపోతుంది అది ఉండదు అప్పుడు ఏమవుతుందో తెలుసినా మీరు ఏ ప్రయత్నం చేయనక్కర్లేకుండానే హఠయోగాది ప్రక్రియలేమీ అమని భావంలో నిలిచి ఉంటారు నా సంకల్పయ్యతే యదా అప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆత్మస్వరూపము ముందుకొస్తుంది ఆ విధంగా సంకల్పాన్ని మీరు సాక్షిగా దర్శించి సంకల్పంతో తాదాత్మ్యాన్ని చెందడం మానేస్తే మీకు అమనీభావం ఆటోమేటిక్గా సిద్ధించేస్తుంది ఆత్మైవ సత్య ఆత్మ సత్యం మృత్తికాచారంణం వికారో నామేయత్కేత్యవ సత్యం ఇది ఇక్కడ ఆనందగిరి కూడా చాలా చక్కటి విషయాలని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు సంకల్పము అనగానేమి అంటే ఆయన ఆనందగిరి అంటాడు మనస్సు యొక్క వ్యవహార సిద్ధమైన రూపమే సంకల్పము అని అంటే బాహ్యమునందు ఒక విషయం ఉంటుంది ఆ విషయముతోటి మీకు ఒక సంబంధము నేను నాది ఇత్యాది రాగద్వేష రూపమైన దాన్ని మీరు ఇష్టపడమో లేకపోతే ద్వేషించడమో అటువంటి రాగద్వేష రూపమైన సంబంధం ఉంటుంది సో ఈ వ్యావహారిక రూపము మనస్సుకి ఏదైతే ఉంటుందో దానికే సంకల్పం అని పేరు దాన్ని మీరు సంకల్పిస్తారు సో మీరు ఒకవేళ సంకల్పించినప్పుడు మీరు ఎప్పుడైతే దానితోటి మమేకం కాడం మానేశారో ఈ సంకల్పానికి యువతల వైపు మీరు కర్తగా నిలబడి ఉంటారో అవతల వైపు సంకల్ప్యమైన విషయము నిలబడి మీరు ఎప్పుడైతే కర్త అవుతారో ఈ సంకల్పం వ్యవహార విషయంతో కనెక్ట్ అయిపోయి సో మీరు సంసారం బద్ధులై ఉంటారు అలా కాకుండా సంకల్పం ఉంటుంది దానికి ఒక విషయమును సంకల్పిస్తూ ఉంటుంది మనస్సు రూపాన్ని పొందిన మీరు సాక్షిగా దర్శించి మీ వైపు నుంచి దాన్ని పట్టుకోవడం మానేస్తే ఆ సంకల్పము విలీనమైపోయి భావము సిద్ధిస్తుంది అని ఎప్పుడైతే భావము వచ్చిందో అమనీభావమే ఆత్మస్వరూపము ఫోకస్లోకి వచ్చుట కాబట్టి ఆత్మస్వరూపము ఆకాశము ఉంటుంది ఈ సంకల్పము అంటే రంగురంగుల కదలిక చిత్ర విచిత్రములైన పలు విధములైన కదలికకి సంకల్పములోని పేరు అదే మనస్సు ఆ మనస్సు లోపల ఎటువంటి రంగులు కదలికలు విశేషణములు గుణములు అవేమీ లేకుండగా రాగములు ద్వేషములు ద్వంద్వములు ఇవేమీ లేకుండగా ఆకాశమువలే స్వచ్ఛంగా ఆత్మచైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది నాచు నీరు నాచిల్లా పక్కకి తీసిన వెంటనే నీరు కనపడుతుంది మీరు మళ్ళీ ఆ చెయ్యి తీసేస్తే ఏమవుతుంది మళ్ళీ నాచు నీరుని కప్పేస్తుంది అంతే సంకల్ప అయ్యతే ఆత్మస్వరూపం కప్పుబడిపోయింది న సంకల్ప అయ్యతే ఆత్మచైతన్యం ఫోకస్లోకి వచ్చినది ఆ విధంగా మీరు దర్శించాల్సి ఉంటుంది సంకల్ప్యము లేకపోతే సంకల్పము ఉండదు సంకల్పము లేకపోతే మనస్సు ఉండదు అని మళ్ళీ అదొక ప్రక్రియ ఇప్పుడు సంకల్పించాల్సింది ఒకటి ఉంటుంది సంకల్పించాల్సింది ఉంటే సంకల్పం ఉంటుంది సంకల్పం ఉంటే సంకల్పించాల్సి ఉంటుంది సంకల్ప్యము ఉంటారు విషయం పరస్పరము ఉంటాయి శబ్దం ఉంటే శబ్ద సంకల్పం శబ్ద సంకల్పం ఉంటే శబ్దము పరస్పరము మీరు సంకల్ప్యాన్ని డ్రాప్ చేసేసారనుకోండి అప్పుడు సంకల్పం ఉండదు సంకల్పం లేకపోతే మనస్సు లేనట్టే భావమే అమనీ భావము అంటే ఆత్మస్వరూపం ఫోకస్లోకి వచ్చినట్టే కాబట్టి దీనికి ఒక ఎలాగంటే సంకల్ప్యములు ఏడు ఉన్నాయి ఏడు సంకల్ప్యములు ఆ ఏడింటినీ మీరు డ్రాప్ చేసేస్తే సంకల్ప్యం ఉండదు దాంతో సంకల్పం లేకుండా అయిపోతుంది అమనీభావము ఆత్మసత్యానుబోధ ఆ ఏడు ఏమిటంటే శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు ఏడు మీరు డ్రాప్ చేసేయండి ఏడు ఉండద్దు మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర కూర్చుని ఇప్పుడు నేను ఈ ఏడు రాకూడదు శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖదులు ఏడు రాకూడదు చాలా సింపుల్ అండి ఆ ఏడు లేకపోతే ఇంకా సంకల్పం ఉండదు సంకల్పం లేకపోతే అహమస్మి ఆత్మ భావన ఆత్మ ఆత్మ యొక్క స్వరూపము ఉనికి సత్ ఆ సత్ ప్రకాశంలో పెట్టేస్తుంది ఏడు ఉండద్దు మనస్సులో ఇంకేదైనా పెట్టుకుంటే పెట్టుకోండి ఏడు మాత్రం పెట్టుకోండి ఇంకేం ఉండదు జగత్ అంటే మీరు ఇవ్వేవో అనుకుంటారు జగత్ అంటే ఐదు శబ్దస్పర్శ రూపరస గంధములు ఏమంటే మన వైపు నుంచి కర్తృత్వ భోక్తృత్వములకు సంబంధించిన సుఖ దుఃఖాలు కాబట్టి అట్నుంచి ఐదు ఇటు రెండు ఏ ఇంకా సంకల్పమే లేదు అక్కడ ఇదొక ఇదొక ట్రిక్ మీరు ట్రై చేయండి ఇంకొకటి చెప్తా ఎలాగంటే మీరేం చేస్తారంటే మీరు పదము ఉండరు వర్డ్ ఉండకూడదు భాష తెలుగు భాష కానీ ఇంగ్లీష్ భాష కానీ మీకు పదాలు ఉంటాయి కదా మనస్సు సంకల్పము అంటే అది రూపం దానికి నామం ఉంటుంది పక్కన ఇప్పుడు ఘటము అనే పదాన్ని డ్రాప్ చేసిస్తే ఘట సంకల్పం ఏమవుతుంది ఉండదు ఎందుకంటే నామాన్ని బట్టి ఉంటుంది రూపం రూపం అంటే సంకల్పానికే రూపము పేరు మీరు నామాన్ని డ్రాప్ చేసిస్తే రూపం ఉండదు కాబట్టి మీకు నేను చెప్పే ట్రిక్ ఏమిటంటే లాంగ్వేజ్ ఉండకూడదు నో లాంగ్వేజ్ మీరు ట్రై చేయండి నో లాంగ్వేజ్ డోంట్ ఏ లాంగ్వేజ్ అయినా ఉండకూడదు భాష తెలుగు కానీ లాంగ్వేజ్ ఉండకూడదు డ్రాప్ ఆల్ లాంగ్వేజ్ డ్రాప్ ఆల్ వర్డ్స్ ఏమవుతుందో చూడండి అమనీభావం వచ్చేస్తుంది అమనీభావం వచ్చిన తర్వాత మీరు గమనించాల్సింది ఇంకోటి ఉంటుంది అమనీభావం రాగానే మీరు ఫుల్ అలర్ట్నెస్లో ఉంటారు వెయ్యి క్యాండిల్ బల్బులోగా వెలిగిపోతూ ఉంటారు మీరు లోపల ఆత్మసత్యానుబోధ మీరే ఉంటారు ఇంకేమి ఉండదు అక్కడ ఎందుకంటే మీరు శబ్దాన్ని సంకల్పిస్తూ ఉంటే మీరు శబ్దము రెండు ఉన్నాయి కొంతసేపటికి ఆ శబ్దం ఆక్రమించేస్తుంది ఇంకా వీడు ఉండదు వీటి ఇలా పెట్టుకుని ఇలా ఇలా తలకే ఊరుతూ ఉంటాడు బాగుండడు ఉడితే శబ్దమే ఉంటుంది వీడు దెబ్బలాడుతూ ఉంటారు దెబ్బలాడినప్పుడు మీరు ఉండరు ఆ వాసనలే ఉంటాయి వ్యవహారమే ఉంటుంది వంకాయలు బేరం ఆడుతూ ఉంటారు వంకాయలు రూపాయి మనం ఎంత తగ్గించామో ఎంత ఇచ్చామో అదే ఉంటుంది మీరు ఉండరు సంసారం ఉంటే అలాగే ఉంటుంది మీరు ఎప్పుడైతే లాంగ్వేజ్ని లేకుండా చేసేసారో డ్రాప్ ఆల్ లాంగ్వేజ్ వర్డ్స్ లేకుండా చేయండి అప్పుడు చూడండి మీ పరిస్థితి ఏటో సంకల్పరహిత స్థితిలో ఉంటారు ఈ శ్లోకాన్ని మళ్ళీ వారం దీన్ని సెటిల్ చేద్దాం ఓకే ఈవేళ ఓకే జస్ట్ మెన్షన్ చేశాము ఓం పూర్ణమిత పౌర్ణమి పూర్ణ